మాయా ప్రకృతి మహేశ్వరం కాబట్టి మీరు ఆ ప్రసం నుంచి చూసినప్పుడు అనేక జీవులు ఈ జీవులందరూ ఆ పరమాత్మ నుండి పుట్టారు మనుషున్నారు మళ్లీ ఆ పరమాత్మలో కలిసిపోతారు ఆ పరమాత్మ యొక్క అవయవములైన జీవులు ఈ జీవులకి పుణ్యపాపములు ధర్మాధర్మములు సుఖ దుఃఖములు మొదలైన వ్యవహారమంతా కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ వ్యవహారం అంతా కూడా వాస్తవంగా ఉన్న బ్రహ్మను స్పేస్ టైం కాజాలిటీ అనే మనస్సు ద్వారా చూచుట వలన నీకింతటి వ్యవహారము గోచరిస్తూ ఉంటుంది అది మాయాలి నేను ఇంతవరకు మాయను టెక్నికల్ గా చెప్పాను దానినే ఎక్స్పీరియన్షియల్ గా కూడా మీరు పరిగణనలోకి తీసుకునవచ్చు ఇప్పుడు మీరు సినిమా దృష్టాంతం తీసుకోండి సినిమాలో మీకు దృశ్యములు కనపడతాయి కంటిన్యూటీ కనపడుతుంది టైం టైం ఎలిమెంట్ కంటిన్యూటీ కనపడుతుంది వాస్తవంలో తెర మీద కంటిన్యూటీ లేదు దృశ్యములు లేవు చూడండి మరి మాయండి మెజీషియన్ ఏమిటేవిటైతే మిమ్మల్ని చూడమంటాడో అవన్నీ మీరు చూసి వాపస్ చూస్తారు పైసలు కట్టి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుని అక్కడ లేని వాటినన్నింటినీ వాడు చూపిస్తే అవన్నీ చూసి అబ్బాయి ఎంతసారి గొప్పగా ఉన్నాయో అని ప్రశంసించి మీరు వాపసు వస్తారు మాయతే ఆ సినిమా తెర మీద దృశ్యములు లేవు కంటిన్యూవిటీ కంటిన్యూ అనేది కూడా లేదు ఆ కొనసాగింపు కంటిన్యూటీ అంటే ఆ కొనసాగింపు ఆ దృశ్యములు ఆ కథ అలా కొనసాగిపోతూ ఉంటుంది అది ఆ దృశ్యములు ఒకటానికి మరొకటి ఊరిపడి ఉంటాయి ఒక దృశ్యంలో మరో దృశ్యం వస్తుంది కారణకార్యభావం ఉంటుంది దేశబుద్ధి ఉంటుంది కాలబుద్ధి ఉంటుంది ఆ కొనసాగింపు ఉంటుంది ఆ కంటిన్యూటీ ఉంటుంది అదే వాస్తవంలో తెర మీద దేశము లేదు కాలము లేదు కంటిన్యూటీ లేదు కారణకార్యభావము లేదు అక్కడ దృశ్యములు కూడా లేవు కానీ వీటిని అన్నిటినీ మీరు చూస్తారు వాటిని అన్నిటినీ మీకు చూపించి ఏమిటో తెలుసిన మీ మనస్సు మీ చూపు చూపు మనస్సు చెబులు శబ్దము అంతా కలిపి అంతా మనస్సే మనస్సులో ఈ రెండింటినీ కూడా కలుపుకోండి ఆ మనస్సు అది అదే మహామాయ మనస్తే మాయా అది మీకు సినిమా తెర మీద లేని దృశ్యములను లేని దేశమును లేని కాలమును లేని కొనసాగింపును లేని కారణ కార్యభావాన్ని చూపిస్తుంది అయితే నేను కంప్లైంట్ చేయట్లేదు ఎందుకంటే మీరు సినిమాకి వెళ్ళి మీకు మీ వేటిని చూడకుండా యథార్థము సత్యమును చూశారనుకోండి మీకు వినోదం ఉండదు వినోదము కావాలంటే సత్యమును చూడకూడదు అజ్ఞానం ఉన్నప్పుడే వినోదం ఉండదు లేకపోతే వినోదమే ఉండదు మీరు సత్యాన్ని దర్శిస్తే వినోదమే అజ్ఞానం ఉండాలి వినోదం అసలు నాకు వినోదము కావాలన్నాడంటే అసలు అక్కడే జ్ఞానం ప్రారంభమైంది వినోదము ఎందుకు కావాల్సి వచ్చింది తన ఎందు సుఖానుభవము ఆనందము పూర్ణత్వము లేదు లేదు కనుక అంటే తన ఎందు ఉన్నది వెలికి ఒంటరితనము దుఃఖమే కనుక వీరికి వినోదము అవసరమైంది మరి అది వాస్తవం అవుతుంది తన ఉన్నది పూర్ణత్వము ఆనంద ఆనందము స్వరూపమై ఉండగా తనలో తనకు ఒక విలిపి ఒంటరితనము నిరుత్సాహము అనుభవానికి ఎందుకు వచ్చిందంటారు అజ్ఞానం వల్ల వచ్చింది కాబట్టి మీకు వినోదమును కోరుకుంటున్నారు అంటే ఆ మాయా అనబడే ఆ ప్రేసముని మీరు రెడీ చేసి పెట్టుకున్నారనమాట అప్పుడు మీకు వినోదము అక్కడి లభిస్తుంది ఇది ఒక పెద్ద ఫిజిక్స్ బిగ్ ఫిజిక్స్ అసలు మీరు సినిమా ఎలా చూడగలుగుతున్నారు అన్నది పెద్ద ఫిజిక్స్ నేను ఈ యుఎస్ లో క్లాస్ వెళ్ళడానికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరూ సైంటిస్టులు వాళ్ళు వస్తూ ఉంటారు సైంటిస్ట్లు డాక్టర్లు వాళ్ళు వస్తూ ఉంటారు బాగా ఫిజిసిస్ట్లు అందరూ వస్తారు నేను వాళ్లకు ఛాలెంజ్ విసురుతూ ఉంటాను వాళ్ళు దూరు వస తలకాయలు ఊపడం కాదయా మీరు పెద్ద సైన్స్ లో ఉన్నవారు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ మొదలైన సబ్జెక్టులన్నీ వెలగబెట్టిన వాళ్ళు మీరు కాబట్టి మీరు మీరు చదివిన సైన్స్కి కొంచెం పని పెట్టండి ఆశ్రమంలోకి రాగానే గుడు వసమన్నలాగా అయిపోతారేమిటి ఏది దానికి తలవుప్పడం అనే పరిస్థితి ఎందుకు వస్తోంది తప్పు కదా అది మీరు చదివిన కొంచెం పని పెట్టండి సినిమా తెర మీద దృశ్యములు గలవా లేవు కాలము గలదా లేదు దేశము గలదా దేశమంటే మీరు చూసి దేశం ఉందా అక్కడ మీరు నగరాన్ని చూస్తూ ఉంటారు సినిమా ఇతర మీద అక్కడ అంతా దేశం ఎక్కడున్నది లేదు కొనసాగింపు కలదా లేదు కారణ కార్య భావము గలదా లేదు మరి మీరు ఇవన్నీ ఎలా చూస్తున్నారు ఎందుకు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అది మీరు అది ఇది దీన్ని ఫిజిక్స్ ప్రకారంగా మీకు చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పవచ్చు ఇట్ ఈజ్ ఎ ట్రిక్ ఆ సినిమా మీరు చూడగలగడం అనేది ఇట్స్ ట్రిక్ అండ్ అలాబరేట్ ట్రిక్ అంటే మీరు రెండున్నర గంటల సెది చూస్తారు రెండున్నర గంటలు చూస్తారు ఆ రెండున్నర గంటలు మీరేం చూస్తారో ఒక నాయకుడు ఒక నాయక శృంగార నసము ప్రతి నాయకుడు విభత్స నశము రసభంగము దుఃఖము కరుణము ఇన్నింటినీ చూస్తారు రెండున్నర గంటల సేపు చూస్తారు ఇంతటి వ్యవహారాన్ని మీరు చూస్తారు సో ఇంత అక్కడ ఏదీ లేదు అయినా మీరు ఈ సర్వమును చూస్తున్నారు అంటే అర్థమేంటి ఒక ట్రిక్ ఒకటి అక్కడ ప్లే అవుతోంది ఎవరు ప్లే చేస్తున్నారు ఈ ట్రిక్ ని మీ చూపు మీ వెనికిడి మీ మనస్సు ఈ మూడు కలిసి ఒక పెద్ద ట్రిక్ ని మీద ప్లే చేస్తే మీరు రెండున్నర గంటల సేపు సినిమాను చూస్తున్నారు యథార్థమే అలాగే మీరు ఒక సంసార జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు నేను భర్తను ఈమె భార్య వీళ్ళు పిల్లలు నేను ఫలానా వంశంలో పుట్టాను ఫలానా కులంలో పుట్టాను ఫలానా పుట్టారు ఫలానా అప్పుడు పుట్టారు ఇది నా జాతకం ఇది నా కుండలి ఇది నా వయస్సు వీళ్ళందరూ నా వాళ్ళు వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు ఇది నాకు సుఖము ఇది నాకు దుఃఖము అని ఒక పెద్ద వ్యవహారాన్ని మీరు అనుభవానికి వస్తోంది ఒక పెద్ద వ్యవహారాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు ఒక జీవితకాలం అనుభవిస్తున్నారు దాంట్లో ఆ వ్యవహారంలో మీరు దేవుళ్ళు ఉంటారు ఒక దేవుడు కాదు అనేక దేవుళ్ళు ఉంటారు దేవ ఈ దేవతలందరూ మీకు ఒకప్పుడు అనుగ్రహిస్తారు ఒకప్పుడు వ్యతిరేకిస్తారు మిమ్మల్ని ఆ దేవతల్ని మీరు పూజలు మీ చేస్తూ ఉంటారు ఆ పూజలు చేసి మాకు లాభం కలిగిందని ఒకసారి అనుకుంటారు లాభం ఇంకోసారి అనుకుంటారు కాబట్టి ఆ వ్యవహారంలో ధర్మ అర్థ కాబో మూడు ఉంటాయి ఆ మొత్తం వ్యవహారం ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా దీనికే జీవితము పేరు దీని మీద కవులు కవిత్వాలు రాస్తారు పండితులు వ్యాసాలు రాస్తారు పౌరాణికులు కథలు ప్రవచిస్తారు ఈ వ్యవహారం ఏదైతే జీవనం అనే వ్యవహారం ఏదైతే ఇదంతా కూడా ఇట్స్ ఎన్ అలాబరేట్ ట్రిక్ ప్లేడ్ బై దార్ మైండ్ అపాన్ యూ ఆ ట్రిక్ ఇది మాయా అని పేరు దీన్ని ఇంకొంచెం ఎక్స్పీరియన్షల్ గా మీకు చెప్పడానికి నేను ఇంకో దృష్టాంతం చేస్తాను తెల్ల వారింది మీరు నిద్రలు ఇచ్చారు నిద్రలో నేను భర్తను నా భార్య వీళ్ళు తెల్లలు మనవాళ్ళు నా వంశం నా కులం ఇవన్నీ ఏమైనా ఉన్నాయా నిద్రలో అవేమీ లేవు నిద్రలో అవేమీ లేవు నిద్ర తెలివి వచ్చిన ప్రథమ క్షణములలో అవి ఉన్నాయా అవి అప్పుడు లేవు తెలివైతే వచ్చింది తప్ప ఈ మొత్తం సంసారం దీనికి సంసారము అనిపే ఈ సంసారం ఏమైనా ఉందా లేదు అయితే అంత సంసారము ఒక్క క్షణంలో ప్రకటమైనది నేను నా భార్య నా పిల్లలు నా వంశం నా కులం నా దేవుళ్ళు నా పూజలు నా మంత్రాలు నా జపాలు నా తపాలు ఇదంతా కూడా నిద్రలేచిన కొద్ది క్షణముల తర్వాత హఠాత్తుగా ప్రకటమైనది అవునండి అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా నిన్న సాయంకాలం నుంచి కొనసాగింపు కంటిన్యూటీ అక్కడ కొనసాగింపు ఏమైనా ఉందా మీరు నిద్రలు వేసారు ఇదంతా ఒక్కసారిగా మీకు కనపడింది కొనసాగింపు ఏమైనా ఉందా అక్కడ కంటిన్యూటీ ఏమైనా ఉందా లేదు వేరీస్ కంటిన్యూటీ ఇది ఎండే నైట్ మీరు నిద్రలోకి వెళ్లేప్పటికి అక్కడ అంతం అయిపోయింది ఇవాళ పొద్దున్న మీరు నిద్రలు ఇచ్చేపడికి ప్రారంభమైంది మేము సినిమానప్పుడు ఇంటర్ బెల్ ఉండేది గంట కొట్టివడు ఇంకా ఇంటర్బెల్ అనుకునేవాళ్ళం ఎవడో చెప్పారు బెల్ కొడతాను అది ఇంటర్ బెల్ అంటారు నేను అలాగే అనుకున్నా తర్వాత తెలిసింది అది ఇంటర్ బెల్ కాదు ఇంటర్వ్యూల్లో ఇంగ్లీష్ పదం అయితే మేమైతే ఇంటర్బెల్లోనే అనుకునేవాళ్ళు ఇంటర్బెల్ అయిపోయిన వెంటనే మేము ఆ ఇంటర్బెల్ వాడు ప్రారంభించడానికి ముందు గమ్మును లోపలికి వెళ్ళిపోయేవాడు ఎందుకని ఆ కొనసాగింపు కోసం వెళ్ళేవాడు ఎందుకంటే హీరోయిన్ల పట్టుకెళ్ళేవాడేమో ఎక్కడో బంధించి పెట్టాడు ఆ హీరోలేమో ఏడుస్తో ఈ జీవితం ఏదో పాట కూడా పాడాడు ఇప్పుడు తర్వాత ఏమిటి ఆ కొనసాగింపు ఏమిటి అని మేము వెళ్లేవాళ్ళం కూర్చుని ఆ కొనసాగింపు కోసం వాళ్ళు ఏ ఒక్కలా అడ్వర్టైజ్మెంట్లో వేయితే ఆ కొనసాగింపు కోసం ఎదురు చూసేవాళ్ళు ఆ కొనసాగింపు వచ్చింది అక్కడ కొనసాగింపు గలదా ఇంటర్వెల్కి ముందు అయ్యింది ఇంటర్వెల్ తర్వాత కొనసాగింపు అవుతోందా అక్కడ అవటం లేదు కానీ అలా అనిపిస్తుంది అలా మనం చూసుకున్నాం జీవితం కూడా ఉంటుంది నిన్న సాయంకాలానికి ఈవేళ పొద్దున్నకి కొనసాగింపు ఏమీ లేదు అండస్ చూసే నిన్న సాయంకాలం ఉన్న మనస్సే ఈవేళ పొద్దున్ను కూడా ఉన్నది అని చెప్పాల్సి ఉంటుంది ఆ మనస్సులో వాసనలే మీకు ఆ కంటిన్యూవిటీ ఫీలింగ్ని కలిగిస్తాయి ఆ కొనసాగింపు కంటిన్యూటీ అవి కంటిన్యూ అవుతోంది అని మీరు అనుకుంటారు అది మాయా అక్కడ కంటిన్యూటీ ఏమీ లేదు మీరు ఒక్కటి ఆలోచించండి మెమొరీ అంటే స్మృతి మీకు నిద్రలో స్మృతి తగ్గిందనుకోండి పోయింది అనుకోవడం ఎందుకు తగ్గిందనుకోండి మొన్నటి పొద్దున్న కంటిన్యూటీ ఏమవుతుంది తగ్గిపోతుంది స్మృతి పోయిందనుకోండి కంటిన్యూటీ ఏమవుతుంది పోతుంది ఓ పెద్దయిన ఉండేవారు ఆయన నా క్లాసును చాలా శ్రద్ధగా వింటూ ఉండేవారు నన్నేమో దండం పెడుతూ ఉండేవారు ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండేవారు ఆయన ఏదో కొంత బ్రెయిన్ లో ఏదో తేడా వచ్చి ఆయన మర్చిపోయారు మర్చిపోతే ఇప్పుడు నాతోటి ఏదో సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు తప్ప ఆ కొనసాగింపు ఏమీ మాట్లాడటం లేదు ఏమైపోయింది ఆయనకి అంటే ఆ చైతన్యం అలాగే ఉంది చైతన్యం అలాగే ఉంది ప్రాణం అలాగే ఉంది భోజనం అయి ఆయనే చేస్తున్నారు కానీ మనస్సు అనే అది కరిగిపోయింది అది డిస్టర్బ్ అయిపోయింది దాంతో కొనసాగింపు నేనే లేదు అంటే ఈ కథ మీద చెప్పానంటే మీకు నిద్ర లేచేప్పటికీ ఒక సంసారము యొక్క కొనసాగింపు మీకు అనుభవానికి కారణము మెమొడి మాత్రమే స్మృతి స్మృతి మాత్రమే మీకు కొనసాగింపునకు కారణము స్మృతి కొనసాగింపా క్షణికమా క్షణికము అదేమీ కొనసాగింపు కాదు క్షణికము కానీ క్షణికమైన స్మృతి కొనసాగింపు వలె భాషిస్తుంది కొనసాగింపు కంటిన్యూటీ అన్నది ప్రకృతి యొక్క ధర్మమునకు విరుద్ధము ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో కొనసాగింపు అనేది ఏదీ లేదు అయితే మరి ఈ సృష్టి కొనసాగింపు లేకుంటే అంటే కాల ప్రవాహంలో ప్రవహించేదేమీ అయితే మరి ఏమిటిది క్షణికము సినిమా తెర మీద కొనసాగింపు ఉండదు మరి ఏముంటుంది క్షణికముంటుంది ఆ క్షణంలో ఆ బొమ్మ ఉంటుంది ఆ క్షణం అయిపోయిన వెంటనే ఆ బొమ్మ పోయి ఇంకో బొమ్మ వస్తుంది ఆ క్షణం అయిపోయిన వెంటనే ఆ బొమ్మ రెండో బొమ్మ పోయి మూడో బొమ్మ వస్తుంది మధ్యలో గ్యాప్ కూడా ఉంటుంది మధ్యలో గ్యాప్ డార్క్నెస్ గ్యాప్ కూడా ఉంటుంది అక్కడ కొనసాగింపటో ఏమీ లేదు కానీ ఆ మనస్సు ఇంద్రియములు కలిసి కొనసాగింపనే భ్రమని మనకి కలిగిస్తాయి దాని పేరే మాయ ఉండబట్టి సినిమా సంభవమైనది మాయ లేకుంటే సినిమా ఉండేది కాదు అదేవిధంగా మాయ ఉండబట్టి సంసారం ఉంటుంది మాయ లేకపోతే సంసారం ఉండదు సంకేతంగా సంసారం కావాలనుకునేవాళ్ళు మాయని కొలవడంలో అది కూడా యోగ్యముగానే ఉన్నది ఎందుకంటే వాళ్ళకి సంసారం కావాలి ఈ సంసారం హఠాత్తుగా తొలగిపోయి ఆత్మజ్ఞానం ఒక్కసారిగా ధరధర మనలో వచ్చేసిందంటే తర్వాత నా ఇల్లు ఉండదు నా భార్య ఉండదు నా కొడుకు ఉండదు నా మనవళ్ళు ఉండదు నా కులం ఉండదు నా దేవతలు ఉండదు నా పూజలుండవు నా తపాలు ఉండవు నా వ్రతాలు నా దేవుళ్ళు ఉండదు నా కోరికలు ఉండవు నా భయాలు ఉండవు మరి ఇంకేముంటుందండి ఇవేమి లేకపోతే ఇంకేముంటుందండి ఏమీ ఉండదు అయితే వద్దులేండి కంగారు లేదు అయితే విషయానికి మాయ నెలలో కొనసాగనివ్వండి అని అలా ఉంటారు తర్వాత ఈ కొనసాగింపు అనేది పెద్ద బంధము కంటిన్యూటీ అనేది పెద్ద బంధము ఆ కంటిన్యూటీ ఉండబట్టే వీడు కర్మ చేస్తాడు కర్మ ఫలమును పొందుతాడు కంటిన్యూటీ లేకపోతే కర్మ కర్మఫలం అక్కడ నుంచి కంటిన్యూటీ ఉండాలి తర్వాత కంటిన్యూటీని బట్టే ఇహలోకము పరలోకము ఉంటుంది వీడిక్కడ కర్మను చేసి పరలోకానికి వెళ్తాడు కంటిన్యూటీ ఉండబట్టే మీరు సంపాదించిన ఆస్తిని మీ కొడుకులు మనవాళ్ళు అనుభవిస్తారు కంటిన్యూటీ ఉండబట్టే కంటిన్యూటీ సత్యము వీడు కంటిన్యూటీ సత్యము తెలుసుకోవడం కాదు కంటిన్యూటీ సత్యం అవ్వాలి అని వీడి యొక్క ఆకాంక్ష దాని పేరే వీడు కంటిన్యూటీ అవుతోందనుకుంటాడు నేను కర్మల్ని చేసి కర్మఫలాన్ని ఆలోకంలో పొందుతాను కంటిన్యూటీ నేను ఈ లోకంలో సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను నా కొడుకులు మనవళ్ళు అనుభవిస్తారు దట్ ఈస్ కంటిన్యూటీ దీనికి లోకైషణ అని పేరు ఈ కంటిన్యూటీ మీద ఉండే కోరిక కలదో దానికి కంటిన్యూటీ మిథ్యా ఇట్ ఈజ్ అన్యల్ అది మాయా కంటిన్యూటీ ఏమీ లేదు టైం లెస్ రియాలిటీ చైతన్యము టైంలెస్ అది మాత్రమే సత్యము అనుకున్న వాడికి ఇహలోకం ఉండదు పరలోకం ఉండదు ఆత్మా శేషలోక వాళ్ళకు ఉన్నది ఈ ఆత్మనే లోకము తప్ప కాలాతీతమైన ఆత్మ అకాల అకాలమైన ఆత్మలోకము తప్ప కంటిన్యూటీలో భాగంగా ఇహలోకము పరలోకము ఉండనే ఉండదు కాబట్టి ఆ కంటిన్యూటీ ప్రిన్సిపల్ దీని అది పుట్టింది ఈ కాజ్ అది ఎఫెక్ట్ అనే కారణకార్య భావము కంటిన్యూటీలో భాగం అది కంటిన్యూ చేయంటే పూర్వం ఉన్నది కారణము తర్వాత వచ్చేది కార్యము ఇదంతా కూడా ఒక పెద్ద మాయ ఇలాగే ఈ మాయ గురించి మిమ్మల్ని సాయంకాలం పూట మిమ్మల్ని కూర్చోబెట్టి నేను ఈ విధంగా ఇలాగా శుద్ధి వేయటమనండి ఏమనండి మిమ్మల్ని ఇబ్బంది న్యాయం కాదు నేను ఒకటి రెండు సూత్రాలు చెప్పి ఆ శ్లోకాన్ని ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తా ఒకటి ఏది ఒక కాలములో ఉండి ఇంకొకాలములో ఉండదో అది సత్యము కాదు ఏది నిత్యము కాదో అది సత్యము కాదు శంకరం ఏది అనిత్యం తదు అసత్యం అయితే రామానుజాతారులు ఎవరున్నారో తెలిసినా ఇది మేము ఒప్పుము ఎందుకంటే వాళ్ళ అద్వైతానికి అది అడ్డు వస్తుంది అక్కడ ఉన్నది అద్వైతం పేరైనా అది అద్వైతం మీరు అనుకుంటున్న అద్వైతం కాదు నిన్న పాఠంలో ఇదే చెప్పానా మీరు అనుకుంటున్న అద్వైతం కాదు మీరు అనుకుంటున్న అద్వైతం ఏమిటి సత్యము ఒక్కటి మీరు అనుకుంటున్న అద్వైతం అద్వైతం అది కాదు అద్వైతం ఏంటంటే దేవుడు విష్ణువు మాత్రమే మిగతా వాళ్ళు కాదు అది అద్వైతం విష్ణువు ఒక్కడే దేవుడు అదే అద్వైతం మరి మిగతా వాళ్ళు ఈ జగత్తులేం అవి విష్ణువుతో అతుక్కుని ఉంటాయి కాబట్టి సత్యం ఒక్కటేనే అద్వైతం కాదుగా సత్యం ఒక్కటేనే అద్వైతం అయితే అతుక్కుని ఇంకే ఉండడానికి వీల్లేదు మిగతా చిద చింగా ఉంటే అద్వైతం ఏముంది అది ద్వైతం అవుతుంది కదా అంటే మా నేమంటున్న అద్వైతం నువ్వన్నించే అద్వైతం కాదది అద్వైతం కాదు మేమనే అద్వైతం ఏమిటంటే దేవుళ్ళు ఒక్కడే దేవుడు దేవుళ్ళు లేరు దేవుడు ఒక్కడే విష్ణువే దేవుడు మరి బ్రహ్మ బ్రహ్మ దేవుడు కాదు దేవుడు కొడుకు శివుడు దారి తప్పిన దేవుడు మనవడు దారి తప్పిన మళ్ళీ అది కూడా దారి తప్పడం బూడిది పూసుకుంటాడు విష్ణువుని చూసి నేర్చుకోకర్లేదు కపాలం మెళ్ళ వేసుకుంటాడు విష్ణుతో కౌస్తుభ మాణిక్యం వేసుకున్నాడు చందనం పెట్టుకున్నాడు బూడిది పెట్టుకున్నాడా అమంగళ చందనం పెట్టుకోవాలి బూడిది రాసుకుంటారా చందనం పెట్టుకోవాలి కానీ జువాది పులుగు చందనం ఉండాలి కాని బూడిది రాసుకుంటారండి పావులు వేసుకుంటారా తర్వాత కపాలమును పెట్టుకుంటారా ముష్టికుంటారా ఎంత మంగళము అసలు స్మరిస్తేనే అమంగళం ఎంత మంగళం అంటే శివ అన్నట్లయితే స్నానం చేయాలి అంత మంగళం నడిచి వెళ్లేప్పుడు శివాలయం గోడం నడిచి వెళ్తే ఇంటికి వెళ్లి స్నానం చేయాల్సి ఉంటుంది చేస్తారు చూడ ఆ కుటుంబంలో వాళ్ళు బొట్టు పెట్టడానికి ఒప్పుకోరు వాళ్ళు ఏం చేయాలంటే ఆ కుంకుమ తీసుకెళ్లి అక్కడ గడపమే పెడితే ఆ కుంకుమను వాళ్ళు తీసుకుట్టుకుంటారు అంతే తప్ప మీరు పెట్టుదామంటే ఒప్పుకో ఎందుకంటే మీరు శివ శివ అంటూ ఉంటారు మీరు పెట్టి బొట్లు వాళ్ళు పెట్టించుకోవచ్చు లేడీస్ కూడా కాబట్టి ఉడితే అద్వైతం అద్వైతం అని మీరు అలా అనుకోండి కాబట్టి రామానుజాచార్యులు ఏమన్నారంటే ఏది అనిత్యం తదు అసత్యం అని శంకరులు చెప్పింది మేము ఒప్పుకోకు అనిత్యమైనది కూడా సత్యం అని చెప్పారు నేను సిద్ధాంతాలు చెప్తారని నేను కొంచెం దగ్గర సేవన మళ్ళీ కనుక వస్తున్నాను ఏది ఒక కాలంలో పుట్టి ఇంకో కాలంలో గిట్టుతుందో అది సత్యము కాదు వర్తమానైతే రెండు ఏది దేశముచే పరిచ్ఛన్నమై ఉంటుందో అది కాలముచే కూడా పరిచ్ఛన్నమై ఉండును ఎందుకంటే దేశకాలములను విడగొట్టుట సంభవము కాదు కనుక దేశకాలని మీరు విడగొట్టలేదు ఇప్పుడు మీరు నార్త్ ఈస్ట్ లో వెళ్తున్నారనుకోండి కారులో నార్త్ ఈస్ట్ లో వెళ్తున్నారనుకోండి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నారనుకోండి అంటే అర్థము నార్త్ వైపు వెళ్తున్నారు ఈస్ట్ వైపు వెళ్తున్నారు అంతే కదా ఈస్ట్ ఎక్స్ యాక్సెస్ నార్త్ వైయాక్సెస్ అనుకుంటే మీరు డయాగనల్ గా పోతుంటే మీరు వెళ్లిన ప్రతిసారి కొంత నార్త్ లో ముందుకు వెళ్లినట్టు అయింది కొంత ఈస్ట్ లో ముందుకు వెళ్లినట్టు అయింది నార్త్ ఈస్ట్ కలిసి ఉంటాయి అదేవిధంగా స్పేస్ టైమ్ కలిసి ఉంటాయి ఎక్స్ఆక్స్రెస్పేసు వైఆక్సెస్ టైమ్ అనుకుంటే మీరు ఆ ప్రవాహంలో ఆ ప్రవాహంలో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు దాంట్లో స్పేస్ లో ముందుకు వెళ్తూ ఉంటారు టైమ్ లో ముందుకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు మీరు కూర్చుని ఉండగానే భూమి తిరిగింది అంటే అర్థం మీరు స్పేస్ లో ఒకటి నుంచి ఇంకోటి వాటికి భూమితో పాటు కదిలేరు కదా టైం కూడా ముందుకు సాగింది అంటే టైమ్ లో కూడా మీరు సాగారు కదా కాబట్టి మీరు కూర్చుని ఉన్నా మీరు నడుస్తూ ఉన్నా మీరు పరిగెడుతూ ఉన్నా మీరు స్పేస్ లోను ముందుకు కదులుతూ ఉంటారు టైమ్ లోనూ ముందుకు కదులుతూ ఉంటారు స్పేస్ టైం కలిసి ఉంటాయి వాటిని విడదీయడం కుదరదు కాబట్టి ఏదైనా ఒకటి స్పేస్ చేత పరిచ్ఛిన్నము అంటే తప్పనిసరిగా కాలము చేత కూడా పరిచ్ఛిన్నమై ఉంటుంది అది రెండవ సూత్రం కాలము చేత పరిచ్ఛిన్నము అంటే ఏమని తేలినట్టు అదే అసత్యము అని తేలుతుంది ఏదైతే అసత్యమో అది క్షణికము ఇప్పుడు సినిమా రెండున్నర గంటలు ఉంటుంది సినిమా సత్యమా అసత్యమా అసత్యం కానీ అసత్యమే అవు కాక కానీ రెండున్నర గంటలు ఉన్న అసత్యమా లేక క్షణికమైన అసత్యమా క్షణికమైన అసత్యం మరి క్షణికమైన అసత్యము రెండున్నర గంటలు ఉండే అసత్యంలా ఎందుకు కనపడింది మెమొరీ మెమొరీ అట్లా ఏదండి మీకు స్మృతి ఒకసారి నాకు చిత్రమే అనుభవం కలిగింది ఇంటర్వెల్ లో వచ్చాడు మా మిత్రుడి సినిమా హాల్ బయట కలవాలనుకున్నాము వాడి సైకిల్ పంచర్ పడి ఇంటర్వెల్ లో వచ్చాడు ఇంటర్వెల్ లో మేము బయటకు వస్తే వీడు కనబట్టాడు ఎలా ఏం చేస్తావరా అంటే టికెట్ వాడు అప్పటికే కొనుక్కున్నాడు వాడు లోపలికి వచ్చాడు మాతో బాటుగా లోపలికి వచ్చాడు కూర్చున్నాము అక్కడ దృశ్యములు కనబడుతున్నాయి అవి మాకు కొనసాగింపు వాడికి కొత్తదనం వాడు ఏమిట్రా అలా ఉంది ఏమిటి అదేమిటి ఆవిడెవరు ఈతరు ఎవరు వీడి లైన్లు చూస్తున్నారంటే రోడ్డు ముసుకు మాట్లాడుకుంటే డిస్టర్బెన్స్ ఎందుకంటే మేము కొనసాగింపులో ఉన్నాం మేము మాకు మెమొరీ ఉంది అది మాకు కొనసాగింపులాగా కనిపింపజేస్తుంది మాతగాడికి మెమొరీ లేదు కాబట్టి అతనికి కొనసాగింపులాగా అది భాషిస్తాం ఇన్ని మాట్లాడేలా మీరు నిద్రలు వేసారండి కొనసాగింపా ఇది నా ఇల్లు నీళ్లు నా పిల్లలు ఇది నా పూజ ఇది నా వ్రతము ఇవి నా కోరికలు ఇవి నా భయములు ఇవన్నీ కొనసాగింపులాగా మీకు భ్రమ కలిగింపజేస్తాయి అవి ఏమీ కొనసాగింపు కాదు అవి క్షణికములే తొమ్మిది గంటలకి క్షణికములు తొమ్మిది గంటల ఒక నిమిషానికి మళ్ళా క్షణికము తొమ్మిది గంటల రెండు నిమిషాలకి మళ్ళా క్షణికము తొమ్మిది పావుకి కూడా క్షణికమే కానీ మనకు ఏమనిపిస్తుంది అలా కంటిన్యూస్ గా అనిపిస్తుంది కారణము మెమొరీ మెమొరీ రెండు రకములు కాన్షియస్ మెమొరీ అన్కాన్షియస్ మెమొరీ అంటే మీ ఫోకస్ ఉన్న మెమొరీ కాన్షియస్ మెమరీ మీ ఫోకస్ లేని మెమొరీ అన్కాన్షియస్ మెమొరీ అంటే ఈమె నా భార్య ఈమె నా కొడుకు ఇది నా ఇల్లు ఇది నా డబ్బు అది కాన్షియస్ మెమొరీ జనరల్ గా ఓవరాల్ గా పృథివీ ఆకాశము ఇవన్నీ కూడా అన్కాన్షియస్ మెమొరీలో ఉంటాయి అంటే పృథివీ ఆకాశములు కూడా మెమొరీలోనే ఉంటాయి కాబట్టి ఇదంతా ఒక మహామాయ ఈ మాయలో మనిషి బ్రతుకుతో అదే సత్యమని అది నిత్యమని అది కొనసాగింపని దాని ఎందుకు కారణకార్య భావములు గలవని ఈ కారణం వల్ల ఈ కార్యం పుడుతుందని మరో కారణంతో మరో కారణం పుడుతుందని ఇదంతా కొనసాగింపని ఈ కొనసాగింపు నాకు ఈ లోకంలో ఉండాలి కాబట్టి పిల్లలు కొడుకులు ఆస్తులు ఇక్కడ కూడబెట్టుకోవాలని ఈ కొనసాగింపు పరలోకంలో కూడా ఉండాలి కాబట్టి గోదానాలు అవి చేసుకుని పుణ్యాన్ని మూటగట్టుకుని పరలోకాలకి పోవాలని అలా అనుకుంటూ ఉంటాడు వీటితో పాటు మొత్తం సమాజం అంతా అలా అనుకుంటూ ఉంటుంది వీడికి పాఠాలు చెప్పే గురువులు కూడా అలాగే అనుకుంటూ అలాగే పాఠాలు చెప్తూ ఉంటారు మతములు దేవాలయములు పూజలు అన్ని కూడా అదే బేసిస్ మీద నడుస్తూ ఇదంతా కూడా ఒక మహామాయ ఈ మాయ ఎంతటికంటే ఆ మాయకి కూడా ఒక దేవత చేసి చీర కట్టి పూజలు చేసి అంతటి గొప్ప మాయ సెంతకంటే ఎక్కువ చెప్తే ఉండదు ఇప్పుడు అవచ్ఛదం చెల్ మాయా ప్రకృతి విద్యా అవయవభూత వ్యాప్తం సర్వం ఇదం జగత్ నిజం తెలుసం లేదు భాగాలు ఆగట్లేదు కొంత నా కంప్లైంట్ కూడా ఉంది ఈ శ్లోకంలో మూడు తూలు ఉన్నాయి తూలు ఎక్కువైనాయంటే అంత గడబడు ఎక్కువ అర్థం మాయా మాయా అంటే ఇతర ఒకరు జగత్తునకు ఉపాదాన కారణముగా విద్యాత్ మీకు జగత్ అనుభవానికి వస్తోంది కదా ఒక సంసారము దీనికి మూల కారణం స్ట ఏమిటంటే అజ్ఞానము మాయా అని తెలుసుకోవచ్చు మాయినంతు మాయా మహేశ్వరం సకల జగత్తును అంతర్యాముగా శాసించే చైతన్యమునుగా తెలుసుకో విద్యార్థి తెలుసుకోండి ఈ మాయను శాసించే అంటే మాయను తెలుసుకుంటూ ఉండేది ఆ చైతన్యము యొక్క సన్నిధిను మాత్రమే మాయ ప్రవర్తిల్లుతుంది లేకపోతే మాయకు అసలు ప్రవృత్తి ఉండదు ఆ చైతన్యము అదే మహేశ్వరుడు అని మళ్ళీ మహేశ్వరం అంటే శివుడు ఉంటాడు కైలాసంలో ఉంటాడు ఆయన మూడు కళ్ళు ఉంటాయి అలాంటి అర్థం చెప్పకూడదు అలాంటి అర్థం చెప్తే మళ్ళీ పర్సనలైజ్ చేసేసి చూడండి మీకు నచ్చ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు మీకుండే కండిషనింగ్ ని బట్టి ఈ మాట మీకు నచ్చకపోవచ్చు ఐ కెనాట్ హెల్ప్ ఇట్ సత్యం ఏమిటంటే ఉపనిషత్తుల ఎందు గీత గాడు ఉండడు గీతలో అహంకి అర్థమేమిటి అని మేమాంస చేశారు మహా పండితులు మేమాంస చేసి గీతలో అహం అనేదానికి శ్రీ భగవాను వాచ అహం అను కదా ఆ అహంకి దేవకీనందనుడు అని అర్థము కాదు శుద్ధ చైతన్య స్వరూపుడైన పరమాత్మ అర్థం శాస్త్రదృష్ట్యాత్ ఉపదేశో వామదేవత్ నేను చెప్పాను ఇక్కడ అక్కడ అహం శబ్దాన్ని శాస్త్ర దృష్టితో ప్రయోగించారు తప్ప అక్కడ దేవకీ వసుదేవపుత్రుడు అనే అర్థంలో ప్రయోగించలేదు గీతలో వాసుదేవ శబ్దం ఉంటుంది వాసుదేవ సర్వమితి అది ఆ వాసుదేవ శబ్దానికి వసుదేవపుత్రుడు అర్థము కాదు కాబట్టి గీత సందర్భంలో కూడా పర్సనలైజ్డ్ గాడ్ శ్రీకృష్ణుడు కాడు కాబట్టి గీతలో కానీ ఉపనిషత్తుల్లో కానీ గాడు ఉండడు మరి ఏ గాడ్ ఉంటాడు అంతర్యామి గాడు ఉంటాడు మీకు జీవభావం ఉన్నంత వరకు మీరు అంతర్యామిగా ఈశ్వరుని ఆరాధించాలి అంతర్యామిగా ఆరాధించాలి తప్ప అంతర్యా అంతర్యామిగా మీరు అప్రోచ్ అవ్వాలి తప్ప పర్సనలైజ్డ్ గాడ్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు మీకు పురాణాల నిండా దర్సనలైజుడ్ గాడే ఉంటుంది గీతలో ఉపనిషత్తులలో ఉండదు అదే దాని పరిస్థితి అది మీకు నచ్చిందో నచ్చలేదో నేను అయితే ఉన్నాం బట్ దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆ కనుక మహేశ్వరం అంటే మీరు పర్సనలైజ్డ్ గార్డు గా చెప్పకూడదు వీళ్ళు పర్సనలైజ్డ్ గార్డు గా చెప్తారు శంకరాచార్య ఆయన అవతారం పర్సనలైజ్డ్ గార్డు చేస్తే అవతారం అనే మాట వస్తుంది శంకర్ లో ఆయన అవతారం శివుడు అవతారం మీరు అలా ఆగి అక్కడితో ఆగిపోకూడదు మరి మీరవతార ఎవరవతారం అని అడగాలి శంకరాచార్య శివుడు అవతారం మరి మనం అందరం పూజించే పీఠాధిపతి గారు ఉన్నారు ఆయన శంకరుల యొక్క రిప్రజెంటేటివ్ ఆయన అనుగ్రహాన్ని మనకి చెప్తారు మరి ఆయన ఎవరు అవతారం అని అడగాలి మీరు అడిగితే ఆయన చెప్తారు ఆయన ఆయన శిష్యులు కానీ చెప్తారు అవతారం కాదండి ఆయన ఎవరో నందీశ్వరుడు కోటాపుడే ఫిలప్ అయిపోయింది ఆయన నందీశ్వరుడు అయితే బృందీశ్వరుడు యొక్క అవతారం పెట్టుకుంటూ పోతా ఒక ఆయన అన్నాడు నేను ప్రహ్లాదుడి అవతారం ఉన్నాడు అంటే అక్కడ ఉన్న పండితులందరూ ఒక్కసారి కోపంగా బుసూడుతున్నాడు ఏం మాట్లాడుతున్నావు శాస్త్రాన్ని అలా వక్రదా దానిలో వక్ర మార్గం పట్టిస్తాం ప్రహ్లాదు అవతారం యాస తీర్థుడు ఆల్రెడీ అయిపోయింది అలాగా అయితే పోది ప్రహ్లాదు ఫిలపైపోయింది ఆ ప్రహ్లాదు పన్న నారదు నారదుడు ఫిలప్ అయింది హిరణ్య గడి ఇప్పుడు అవతారం వాళ్ళు కాదు హిరణ్య గడు అవతారం వీళ్ళు శంకరాచార్య చేసుకుని వీళ్ళందరూ హిరణ్య కృష్ణ నారదుడి ఫిక్స్ అయిపోయింది ప్రహ్లాదు ఫిక్స్ అయిపోయింది నువ్వు మరీ ఏదైనా చూసుకో సునందుడు అవతారం పెట్టుకో ఏమిటనుకుంటున్నారు మరి ఇదంతా మీకు నచ్చుబాటు అయింది నేనేం చేయడానికి ఇది మీకు నచ్చుబాటు అయింది మీ హెడ్ ని మీరు ఎగ్జామిన్ చేసుకోవాల్సి ఉంటుంది మహామాయ కాబట్టి మహేశ్వర శబ్దానికి సర్వ జగత్తును అంతర్యామిగా ఉండేటువంటి శుద్ధ చైతన్యం అర్థంగా చెప్పుకోవాలి ఇదం జగత్ సర్వం తు ఈ సకల జగత్తు అయితే అస్య ఈ మహేశ్వరుని యొక్క అవయవభూత అవయవములకు జీవులచే వ్యాప్తం వ్యాపించబడి ఉన్నది ఇది ఎలాగంటే చెరువు నిండా తరంగములు వచ్చేసాయి ఆ చెరువు అనే మహేశ్వరు నుంచి తరంగములనే అవయవములు పుట్టాయి ఎలా పుట్టాయి మాయరు పుట్టినాయి అర్థమైంది కదండి మాయ ఉండాలి మాయ లేకపోతే తరంగాలు ఉండవు నీరే ఉంటుంది నీరే ఉంటే ఇంక ముట్టడం లేదు పెట్టడం లేదు కాబట్టి నీరు ఉండాలి మాయ ఉండాలి తరంగములు ముడతాయి తరంగములు ఉంటాయి అవి అనేకం ఉంటాయి ఆ తరంగములన్నింటినీ ఆ తరంగములన్నీ కూడా వ్యాపించి ఉంటాయి అచ్చరు అలాగా జీవులందరూ కూడా ఈ జగత్తును వ్యాపించి ఉంటారు తెలిసింది కదండి శ్లోకం మాయా ప్రకృతి విద్యా మాయినంతు మహేశ్వరం అయవైస్ వ్యాప్తం సర్వమి జగత్నుసారేణో నిర్ణయ ఈశ్వరే వీళ్ళు అంతర్యామితో మొదలు పెట్టారు ఈశ్వరుడు అంతర్యామి అని మొదలుపెట్టి స్థావరం వరకు పట్టుకొచ్చేసారు స్థావరం అంటే ఒక చెట్టు ఒక పుట్ట ఒక బొమ్మ యొక్క విగ్రహము అంతవరకు ఈశ్వరుణ్ణి పట్టుకొచ్చేశారు రావి చెట్టు ఈశ్వరుడు అన్నారు వేప చెట్టు ఈశ్వరుడు అన్నారు మేడి చెట్టు ఈశ్వరుడు అన్నారు ఇగో ఈ లింగము ఈశ్వరుడు ఆ విగ్రహము ఈశ్వరుడు అది స్థావర సకల జగత్తును వ్యాపించిన అంతర్యాలతో మొదలుపెట్టారు స్థావరం దాకా ఈశ్వరుడు దేని విరోధ బుద్ధి అక్కర్లేదు మీకు అన్ని ఇంక్లూడ్ అయిపోతాయి ఇది ఇది ఒక చిత్రమైన సిద్ధాంతం దీంట్లో అన్ని మేము ఇంక్లూడ్ అయిపోతాయి ఎవరనే మనం కాదనక్కర్లేదు సో ఎలా ఎలా ఇంక్లూడ్ అవుతాయో తెలుసిన పైన చెప్పిన విధముగా ఈశ్వరుని విషయమై మీ నిర్ణయము ఉండాలి పైన చెప్పిన విధముగా ఉండాలి అంటే ఎలా ఉండాలి సకల జగత్తునకు ఈశ్వరుడు అంతరియాలి సకల జగత్తు మాయ యొక్క వికారము తప్ప యథార్థముగా ఉన్నది కాదు ఆ మాయను నియంత్రించేవాడు ఆ అంతర్యామి ఈశ్వరుడు అని ఇంతవరకు మీరు ఈ నిర్ణయాన్ని మీరు ఫిక్స్ చేసి పెట్టుకుంటే అంతర్యామి ఈశ్వరుడు అని మనం అంటున్నామాట చెట్టు ఈశ్వరుడు సరిపడుతుంది ఎందుకంటే చెట్టు కూడా అంతర్యామిలో అంతర్భా అంతర్భాగమై ఉంటుంది మాయ చేత మీకు చెట్టు గోచరిస్తోంది ఆ మాయాని శాసించేవాడు అంతర్యామి ఆ మాయను శాసించే అంతర్యామి మీరు దేవుడు అనుకునే చెట్టు లోపల కూడా ఉన్నాడు కాబట్టి మీ లేదు మీరు లింగము దేవుడు అనుకుంటున్నారు ఆ లింగము కూడా పరమాత్మ మాయా ప్రభావం చేత మీకు గోచరిస్తోంది వాస్తవంలో లింగం ఏమీ లేదు అది వాస్తవంలో పృథివంటూ ఏమీ లేదు అది బ్రహ్మ అతనికి ఏమైంది లింగము కూడా బ్రహ్మయే అయినది మరి బ్రహ్మైతే లింగముగా ఎందుకు భాషిస్తోంది మాయ ఆ మాయ చేత భాషించే సకల జగత్తు ఎందు ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆయన లింగమునందు కూడా ఉన్నాడు విరోధమేమున్నది మన వైపు నుంచి విరోధం లేదు వాళ్ళలో వాళ్ళకి విరోధం తప్పదు ఎందుకంటే లింగమును పూజించే ద్వైతి విగ్రహాన్ని పూజించే ద్వైతుని తిరత పలు వడు తీసుకుంటూ ఉంటారు పుస్తకాలు కూడా నడుచుకుంటూ ఉంటారు మనకి దేంట్లోనూ నిరోధము లేదు ఈ అద్వైతులు వీళ్ళ అవిరోధం ని విరోధము లేని వాళ్ళు గురించి జనులకు సరైనటువంటి కల్పన లేదు కారణం లోకంలో సరైనటువంటి బోధ లేకపోతాయి అద్వైతులు ఆస్తికులు అయితే నాస్తికుల నాస్తికులు కూడా కాదు ఆస్తికర్సెస్ నాస్తిక అని ఒక పేరు ఆఫ్ అపోజిట్ ఒక ద్వంద్వము దాంట్లో అద్వైతుల్ని దేంట్లో ఒక ప్రవేశపెట్టే ప్రయత్నం చేయటము సరికాదు తర్వాత ఈ ఆస్తికుడు నాస్తికుడు వేరే అర్థం చెప్పారు వేదాన్ని అంగీకరిస్తే ఆస్తికుడు నాస్తికులు ఇంకో అర్థం చెప్పారు అలా అర్థాలు మీకు తోచినట్టుగా అలా ఈ అర్థం చెప్పి దేవుణ్ణి అంగీకరిస్తే ఆస్తికుడు అంగీకరించకపోతే నాస్తికుడు అనే అర్థాన్ని కాకుండా ఇంకో అర్థం చెప్పి పాణిని గారు అస్థి నాస్తి తిష్టం మతి అని ఆయనేమో అర్థం చెప్పాడు ఆయన ఈ దార్శనికుడు ఇంకో అర్థం చెప్తారు చెప్పి వీళ్ళేమన్నారు బౌద్ధ మతము జైన నాస్తిక దర్శనమునన్నారు వాళ్ళు బుద్ధుడు విగ్రహం పెట్టి దేవాలయం కట్టుకుని భూజిలో ఉంటారు సాంఖ్యులు ఆస్తికులు అన్నారు ఈ సాంఖ్యులు దేవుళ్ళు లేడు దేవుళ్ళు లేడు దేవుళ్ళు లేడు అంటూ ఉంటారు వాళ్ళు కాబట్టి ఈ ఆస్తిక శబ్ద నిర్వచనం దగ్గరే వచ్చేసింది అక్కడే కన్ఫ్యూషన్ వచ్చేసింది పేచీ ఏవో కాదో తెలియదు కన్ఫ్యూషన్ వచ్చేసింది అస్థి నాస్తి దిష్టం మతి అన్న పాణిని కొట్టుకోవాలా వీళ్ళు చెప్పినటువంటి డెఫినేషన్ పట్టుకోవాలా రెండు కొట్టుకోవాలా మనకి ఆ సమస్యే లేదు ఎందుకో తెలిసిన మనం ఆస్తికులము కాదు నాస్తికులము కాదు నన్ను ఎవడలోడి గారు మీరు ఆస్తికుల నాస్తి నేను ఏమి కాదన్నా మరి ఏమిటయ్యా నువ్వు అద్వైతిని ఎందుకంటే దేవుడు గలడు అన్న వాడి అభిప్రాయంలో దేవుడు అక్కడ పైన కూర్చొని ఉంటాడు దర్శన లైజుడు అది మనం కాదే దేవుడు లేడు అనే మాటని మనం అంగీకరించము ఈశ్వరవాదులం మనం కాబట్టి మనం ఆస్తికులము కాలేదు నాస్తికులము కాలేదు మనం అద్వైతులము కాబట్టి మనకి ఎవరితోటి విరోధం లేదు ఇది ఆస్తికులతో విరోధం లేదు అటు నాస్తికులతో విరోధం లేదు ఎవరో ఒక ఆయన చాలా మంచి మాట చెప్పాడు అండి అన్నారు అంటే ఎవరో ఉన్నారు ఆయన నాస్తికులు మీరు అలా అంటున్నారు ఏమిటి అన్నారు నాతోటి చెవులో ములేవాస్తికుడు అయితే ఏడు మాట బాగుంది కదా అని నేను అన్నా ఏమిటండి బాగుంది అంటున్నారు ఏమిటండి అంటే ఎంతే ఉంది మాట మంచి మాట చెప్తే నాస్తికుడైనా మంచి మాట అదేమిటండి వీళ్ళ ఆస్తికులు కింద మీరేమో సునాతనకల కింద ఖండించి నాస్తికుల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారే అంటే ఎన్నో ఆస్తికుల్ని ఖండించింది లేదు నాస్తికుల్ని సపోర్ట్ చేసింది లేదు ఆస్తికులు వాళ్ళు చెప్పే మాటలు అసందర్భంగా ఉన్నాయి ఈ పర్టికులర్ అంశంలో నాస్తికుడు చెప్పిన మాట బాగుంది మాకు ఎవరి మీద విరోధం లేదు అని ఆ విధంగా అద్వైతులు అద్వైతాన్ని అర్థం ఇటీవిధముగా శృత్యనుసారేణ శృతికి అనుకూలముగా ఈశ్వరే ఈశ్వరుని విషయమై నిర్ణయ ఈశ్వరుడు సర్వాంతర్యామి మాయ జగత్తునకు ప్రకృతి ఈశ్వరుడు మాయను శాసించువాడు అనే నిశ్చయము న్నదీ తక్కునిశ్చయించగా స్థావరమువరకు ఈశ్వరుడని వాదించే వారికి అవిరోధ స ఉండదు అంటే మీరు అన్ని రకముల వాదనలను మీరు అంగీకరించవచ్చు కుక్కలో దేవుడు ఉన్నాడు మనకేం అభ్యంతరం లేదు అద్వైతులకు అభ్యంతరం లేదు కానీ పర్సనలైజర్ కాదు వాళ్ళకి అభ్యంతరమే కుక్కలో దేవుడు ఉండడు వాళ్ళకి ఓ పర్టికులర్ కుక్కని తీసుకొచ్చి ఓ మంత్రమో శ్లోకము చదివి బొట్టు పెట్టినప్పుడు మాత్రమే దేవుడు ఉంటాడు అంతవరకు దేవుడు ఉంటాడు మాకు అభ్యంతరం ఏమి కుక్కలో దేవుడు ఉన్నాడు నక్కలో దేవుడు ఉన్నాడు రాయిలో దేవుడు ఉన్నాడు రప్పలో దేవుడు ఉన్నాడు చెట్టులో ఉన్నాడు చేపలో ఉన్నాడు మాకు అసలు ఏ అభ్యంతరము లేదు కాబట్టి ఈ విరోధము లేకుండా యద్వైత సిద్ధాంతం యొక్క ధర్మం ఇది శృత్యనుసారే నో ఈశ్వరే ధ <Sid> సవేశిష్యశాంతశాంతశాంతి <visvajaya Allah> <Sattah>